హరి ఓం గణానా గణపతిగంవామహే కవి కవీనామ జ్యేష్రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆను వన్మో శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపే గురుపరంపరా ఓం సహనా సహనౌనూ సహ వీర్యంకరవహై ఏజస్వినధీతమస్ మావిషావై ఓ శాంతిశాంతిశ్శాంతి వా అ ూత్ తత్కేనేత్ ఏ అవస్థైందైతే అంటే విద్యావస్థ ఎత్ర ఎత్ర అంటే ఏ కాలము నుందైతే అంటే జ్ఞానముదయించిన కాలము జ్ఞానముదయించిన అవస్థ సర్వ ఆత్మవ అభూత్ సర్వము ఆత్మయే అగుణు దీన్ని మామూలుగా ప్రసిద్ధమైన ఒక సమాసపదం సర్వాత్మభావము ప్రసిద్ధమైనది సర్వాత్మభావమే మోక్షము మనం వేదాంతంలో మోక్షాన్ని ఫలంగా మాట్లాడుతూ ఉంటాం వేదాంతం యొక్క ప్రతి మీరు గమనించాలి ఇప్పుడు కర్మకాండలో కర్మాని ప్రపోజ్ చేసేవాళ్ళు కూడా కర్మని ప్రమోట్ చేసేవాళ్ళు కూడా మోక్షం గురించి మాట్లాడరు వాళ్ళు ఏ మోక్షం గురించి మాట్లాడతారు వాళ్ళు ఏం మాట్లాడతారంటే నీకు స్వర్గం లభిస్తుంది అంటారు తర్వాత ఈ మధ్యకాలంలో స్వర్గం గురించి కూడా ఎక్కువ మాట్లాడడం మానేసారు స్వర్గం లభిస్తుంది అంటే అది శాస్త్రము స్వర్గాన్ని బోధిస్తోంది స్వర్గాన్ని ప్రామిస్ చేస్తోంది వేదము వాళ్ళు వేదాన్ని ఉటంకించినట్టుగా ఉంటుంది చాలా పద్ధతిగా ఉంటుంది స్వర్గాన్ని కూడా మాట్లాడడం తగ్గించేసి కేవలము ఐహిక భోగాలని మాత్రమే ప్రస్తావన చేస్తూ ఉన్నారు ఐహిక భోగాలు ఆఖరికి ఎలా తయారయ్యారంటే మీకు మీ ఇంట్లో మీకు కలతలగా ఉంటున్నాయా మీకు అప్పులు సమస్యలు ఉంటున్నాయా క్రెడిట్ కార్డు ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఉన్నట్లయితే ఈ కుబేర యంత్రాన్ని మీరు పూర్తి చేస్తే మీ క్రెడిట్ కార్డు ప్రాబ్లమ్స్ పోతాయి ఇలా ఈ లెవెల్కి దిగజారిపోయి ప్రచారం చేస్తున్నారు వెరీ అన్ఫార్చునేట్ వెరీ అన్ఫార్చునేట్ ఆ విధంగా ఒక ధర్మాన్ని అంత లౌకిక స్థాయికి దించేయకూడదు ధర్మం అనేది లౌకిక స్థాయి నుంచి పైకి మనం ఎదగడానికి ఉద్దేశించింది కానీ అక్కడి నుంచి దిగదారిపోకూడదు ఇప్పుడు మీరు ఎంఎస్సీ ఫిజిక్స్ చదివినట్లయితే మీకు నెలకు ఐదు వేల రూపాయల జీతం వెంటనే వచ్చేస్తుంది అలా మొదలు పెడితే అది ఆ ఎంఎస్సీ ఫిజిక్స్ సబ్జెక్ట్ని అవమానం చేసినట్టు కదండి మీరు మీరు ఫిజిక్స్ ఎంఎస్సీ చేసినట్లయితే మీకు ప్రకృతిలో ఉండే ఆ సృష్టి రహస్యాలు మీకు తెలుస్తాయి అలా చెప్పాలి తప్ప మీరు ఎంఎస్సీ ఫిజిక్స్ అయిన వాళ్ళకి వెంటనే ఆదిత్య కాలేజీలో సీటు ఉద్యోగం వచ్చేస్తే ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి వచ్చి జాయిన్ అయిపోండి కష్టం ఏం లేదు కొంచెం జాగ్రత్తగా రెండు సెమిస్టర్లు అటెండ్ అయిపోతే సర్టిఫికెట్ ఇచ్చేస్తారు అలా ప్రచారం చేశారనుకోండి యూనివర్సిటీ వాళ్ళు అలా ప్రచారం చేస్తే అది ఎంత అవమానకరమో యూనివర్సిటీ సిస్టమ్కి ఈ ధర్మాన్ని కూడా అలా ప్రచారం చేస్తున్న వాతావరణం కనపడుతుంది ఫస్ట్ కర్మకాండలో ఎక్కడా కూడా మోక్షాన్ని ప్రమోట్ చేయరు మోక్షాన్ని ప్రామిస్ కూడా చేయరు స్వర్గాన్నైనా ప్రామిస్ చేస్తారు ఐహిక భోగాలనైనా ప్రామిస్ చేస్తారు మోక్షము అనే మాట కావాలంటే వేదాంతంలోనే వినపడుతుంది అంటే ఆ మోక్షము అంటే అర్థం ఏంటంటే అయ్యో ఇవన్నీ మేము చూసేసామండి మా వల్ల కాదండి వీటిని హ్యాండిల్ చేయటం ఈ ఆకర్షణలు ఇవన్నీ మాకు అయిపోయాయి అని చెప్పేసి అనడమే మోక్షము ఒక్క క్షణం మీకు నిన్న పుస్తకం దొరికిందా లేదు రండి తీసేసుకోండి భీమశంకరం గారు మీకు దొరికిందండి రండి మీకు కూడా వచ్చాయి రామచంద్రయ్య గారికి థ్యాంక్స్ చెప్పాయి కాబట్టి మోక్షము అనే పురుషార్థము అది వేదాంతము యొక్క విశిష్టమైన అసాధారణమైన ప్రామిస్ మీకు మోక్షము లభించను మళ్ళీ మోక్షం దాన్ని స్వర్గంలో స్వర్గంలాగా మీరు దాని దాన్ని మార్చేయకూడదు స్వర్గానికి మరో పేరు అన్నట్టుగా మార్చకూడదు మోక్షం అంటే స్వర్గం కాదు మోక్షము యొక్క రెండు లక్షణాలు ఒకటి మోక్షం అంటే జీవన్ ముక్తియే ఉండగానే వాడికి విముక్తి లభిస్తుంది మోక్షం పదంలో కొత్తగా దొరికిదేమి ఉండదు బంధ విముక్తికే మోక్షము ఇప్పుడు జైల్లోంచి విడుదల చేశారనుకోండి బెయిల్ ఇచ్చారనుకోండి కోర్టు వాళ్ళు బెయిల్ ఇస్తే జైల్లో నుంచి బయటకు వస్తాడు ఏమిటి కొత్తగా లభించే లాభం ఏమిటి ఏ లాభమూ ఉండదు జైల్లో నుంచి వస్తాడు అంతే అదేవిధంగా మోక్షము అంటే బంధ విముక్తియే కొత్తగా పొందేది ఏమీ లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ బంధ విముక్తి మరణించిన తరువాత లభించేది కాదు అక్కడ కంఫర్టబుల్గా కూర్చోండి ఇది జీవించి ఉండగానే లభిస్తుంది నెంబర్ టూ మోక్షము మోక్షం గురించి తెలుసుకోవాల్సిన థర్డ్ పాయింట్ ఏమిటంటే మోక్షం అనగా సర్వాత్మభావము అదే మోక్షం అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మని నేను బ్రహ్మని అని అలా కాదు బ్రహ్మ అంటే అక్కడ ఇంకా నేను ఉండదు నేను వెళ్ళి బ్రహ్మలో విలీనమవుతుంది ఆ బ్రహ్మ అంటే సర్వము యొక్క సారమే బ్రహ్మ సర్వము యొక్క ఆత్మయే బ్రహ్మ అంటే నేను ఏదో ఈ సర్వము అది ఏ సంసారి యొక్క విషన్ ఎలా ఉంటుంది నేను ఏదో ఈ సర్వము దానికంటే భిన్నము ఈ సర్వము ఏదో నేను దానికంటే భిన్నము ఇది సంసారి ఈ పరిస్థితి ఎలాంటిదంటే చాలా సింపుల్ అండి ఇప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీలో అందరూ పది మందో పదిహేను మందో కలిసి జీవిస్తూ ఉంటారు దాంట్లో ఒకడు రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత భార్యతోటి గుసగుసలాడుతున్నాడు ఒకడు ఏమని ఈ కంబైన్డ్ ఫ్యామిలీలో ఈ ఫ్యామిలీలో నా ఇంట్రెస్ట్ కాంప్రమైజ్ అయిపోతుంది నాకు హితము కలుగొట్టలేదు అని అతను ఆవిడ చెప్పడం మూలంగా అనుకుంటున్నాడా లేకపోతే తనంత తానే అనుకుంటున్నాడా వాటెవర్ రీజన్ పరిస్థితి ఏదైనా అవ్వచ్చు ఒకప్పుడు ఇతనే ఫ్రస్ట్రేట్ అయిపోయి చూసావా మా అన్నయ్య ఎలాగో ఎలాగ చేస్తున్నాడు అంటే ఆవును మనం మీ అన్నయ్య లాగే చూస్తున్నాడు మళ్ళీ మనం ఏం చేద్దాం అని ఆవిడ సానుభూతి చూపించి ఉండొచ్చు లేకపోతే ఈయన బాగానే ఉన్నాడు ఆవిడే ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి వాళ్ళిద్దరూ గుసగుసలు ఏమని నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఈ ఫ్యామిలీలో ఫుల్ఫిల్ అవ్వటం లేదు అంటే ఏమైపోయింది సర్వము వేరు నేను వేరు అనే ఐడియా వచ్చేసింది దట్ ఐడియా ఆ క్షణం నుండి అతన్ని ఆ ఫ్యామిలీ నుంచి విడదీసేస్తుంది దట్ సింగిల్ ఐడియా భార్యాభర్తల మధ్య కూడా అంతే నాకు ఏది హితమో సుఖమో ఆమె దానిని స్వీకరించటం లేదు అని వీడు అనుకున్నాడంటే ఇంకా తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేది ఎప్పటికీ కష్టమవుతుంది సన్యాసం ఒకటి లేకపోతే డివోర్స్ రెండోది రెండింట్లో ఏదో ఒకటి చూసుకోవాలి లీగల్ మెథడ్స్ రెండు ఇల్లీగల్ మెథడ్స్ ఏమో ఉన్నాయి కానీ ఇవి రెండు లీగల్ ఏదో సన్యాస ఇండియాలో అయితే సన్యాసం పోతారు సన్యాసం తీసుకుంటే వాళ్ళ దంటలు వాళ్ళు పడతారు కలిసి ఉండడంలో సుఖం లేనప్పుడు సన్యాసం అనేది ఒక చక్కటి ఆల్టర్నేటివ్ తర్వాత శాస్త్రకారులు స్మృతికారులు అనుజ్ఞ ఇచ్చారు అలాగా నీకు సంసారంలో ఏమీ సుఖం అనుభవానికి రావట్లేదు అంత ఘర్షణ కలహము తర్వాత దుఃఖము ఒకప్పుడు కలహం ఉండకపోవచ్చు దుఃఖమే ఉండచ్చు నీ నువ్వు కనుక అవతలికి పోతే నీకు సుఖం వాళ్ళకి సుఖం అని నీకు నువ్వు సన్యాసం తీసుకో దాన్ని వివిధిశా సన్యాసము మరి వైరాగ్యే వైరాగ్యం మరి వివేకము ఆత్మజ్ఞానం అవన్నీ సన్యాసం తీసుకుని ఆపణలో పడునువు అని శాస్త్రంలో అభ్యునుజ్ఞ ఇచ్చారు అస్తూ ఇదంతా డైక్రషను అసలు పాయింట్ ఏమిటంటే నేను కలిసిపోయి ఉన్నాను అన్న చోట ఘర్షణ ఉండదు ఆనందమే ఉంటుంది మీరు సెల్ఫ్ కాన్షియస్గా ఉండరు అస్తమానం అనుకోరు పొద్దున్నోసారి మధ్యాహ్నం ఒకసారి అనుకోరు నేను కలిసిపోయి ఉన్నాను కలిసిపోయి ఉన్నట్టు కూడా మీకు ఆ ఫీలింగ్ కూడా రాదు కలిసిపోయి ఉండడంలో ఉండే రహస్యండి విడిపోయినప్పుడే నేను విడిపోయి ఉన్నాను అని సెల్ఫ్ కాన్షియస్ ఫీలింగ్ ఉంటుంది విడిపోవడంలోనే ఉంటుంది కలిసి ఉండడంలో ఉండదు జ్ఞాని యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంటుంది తాను ఏ సత్ ఏ సత్త సత్త అండి సత్తా అనండి తాను ఏ సత్త అయి ఉన్నాడో ఈ సర్వము అదే సత్తా అది తెలియాలంటే ఆ సత్యాన్ని సాక్షాత్కరించుకోవాలంటే ముందు తాను నామరూపములకు అతీతుడు కావాలి తాను ఒక నామము ఒక రూపము అనుకుంటే సత్త ఎక్కడుంది దాంట్లో సత్త ఎక్కడుంది ఎంతసేపు మీరు ఆభరణం ఆభరణం అంటుంటే బంగారం మాట ఎక్కడుంది దాంట్లో అలాగే నేను ఇది నేనది నేను ఫలానా నేను ఫలానా మీరు అంటుంటే సత్త కప్పు ఆ ఫలానాయే ఉంది దానికే కిలయభావము అని పేరు అది ఉన్నంతకాలం మీరు విడిపోయే ఉంటారు కలిసే ప్రసక్తే లేదు ఈ నామరూపాలకు అతీతంగా మీరు వెళ్ళి ఆచారం మణం వికారు అని అది తెలుసుకుని నామరూపాలను త్యాగం చేసేసి ఉంటాయి అవి ముఖ్య యు కాల్ దేర్ బ్లఫ్ దే ఆర్ ఎ బ్లఫ్ దే ఆర్ ఫ్రాడ్ దాంట్లో సత్యం లేదు ఉండని లోక వ్యవహారం కోసం ఏవో నామో రూపమో ఉన్నప్పటికీ వాస్తవికత లేదు అని తెలుసుకోవడంతో ఆయామ్నెస్లో అంటే లో అంతర్నిహితంగా ఉండే సత్త మీకు అనుభవానికి వస్తుంది ఆ సత్త దేహం అనుభవానికి వస్తోంది అంటే నామరూపాల అనుభవానికి వస్తున్నాయి అని అర్థం నామరూపాల అనుభవానికి వస్తున్నాయి అంటే దేహమే అనుభవానికి వస్తోంది అని అర్థం ఎప్పుడైతే నామరూపాలకు అతీతంగా మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవటాన్ని అభ్యాసం చేస్తారో వివేకాన్ని అభ్యాసం చేస్తారో అప్పుడు మిమ్మల్ని మీరు ఒక సత్తగా అనుభవానికి అనుభవిస్తారు అహమస్మి అయామ్ దట్ అయామ్నెస్ ద బీయింగ్ ఆ విధంగా మిమ్మల్ని మీరు అనుభవిస్తారు అలాగే చుట్టూ చూసినప్పుడు కూడా ఆ సత్త యొక్క వైశాల్యము ఆ సత్త యొక్క విస్తారము అదే ఆ సత్తయే విస్తరించి ఉన్నది ఇది ఎలాగంటే ఆభరణ ప్రపంచంలో అడుగుపెట్టి బంగారమే ఎలా విస్తరించిందో అని చెప్పినట్టుగా ఆ సత్తయే అలా విస్తరించి ఉన్నది సూర్యుడంటే అదే సత్త చంద్రుడు అదే సత్త పర్వతము అదే సత్త నది అదే సత్త భూమి ఆకాశము నక్షత్రములు అన్నీ అదే సత్త కదిలే ప్రాణులు కదలని చెట్టు చేమలు ఇవన్నీ నామరూపాలే కానీ వాస్తవంగా అదే సత్త అలా భాషిస్తోంది అని మీకు అనుభవానికి వస్తుంది అది అనుభవము అక్కడ కూడా మీరు నామరూపాలకు అతీతమైనటువంటి సత్త మీకు అనుభవానికి వస్తుంది అప్పుడు ఆ స్థితిని మీరు చేరుకున్నప్పుడు ఈ సత్తా ఆ సత్తా విలీనమైపోతాయి విడివిడిగా భాషించాన్నే సర్వాత్మభావము అని అంటారు ఆ సర్వాత్మభావం దానికే మోక్షము అనేది ఎప్పుడైతే జ్ఞాని ఆ స్థితిని చేరుకుంటాడో అప్పుడు నేను భోక్తను ఇది భోగ్యము ఈ సుగంధము భోగ్యము ఈ ముక్కుతోటి ఈ భోగ్యాన్ని నేను భోగిస్తున్నాను అని అలాగా ఆ భేదం ఉంటుందండి ఉండదు సత్ అంటే ఆ జ్ఞానమునందు ఆ విద్యావస్థయందు కేన కం జిఘ్రే దేనితో దేనిని ఆఘ్రాణిస్తాడు ఆఘ్రాణించటము అనే క్రియ ఆఘ్రా ఆఘ్రాతవ్యము అనేది వేరే ఉంది ఆఘ్రాత అనే నేను వేరే ఉన్నాను అనే స్థితి లేదు అక్కడ కేవలము ఆ చైతన్యమే గలదు ఆ చైతన్యమే పశ్యం చక్షు చూసే సందర్భంలో ఆ చైతన్యానికే చూపు అని పేరు ఆఘ్రానించే సందర్భంలో ఆ చైతన్యానికే ఘానము పేరు ఇప్పుడు ప్రాణశక్తి దేహంలో పరుగెత్తేప్పుడు ఆ ప్రాణశక్తికే పరుగు అని పేరు బరువు ఆ ప్రాణశక్తికే వెయిట్ లిఫ్టింగ్ అని పేరు బరువు ఎత్తే టెన్నిస్ ఆడేపుడు ఆ ప్రాణశక్తికే టెన్నిస్ అని పేరు క్రికెట్ ఆడేప్పుడు ఆ ప్రాణశక్తికే క్రికెట్ అని పేరు పేర్లు మారే తప్పితే ప్రాణశక్తి మారలేదు అదేవిధంగా పశ్యంశక్షు చూసే సందర్భంలో ఆ ప్రాణశక్తికి కన్ను అని పేరు అలాగే ఆఘ్రాణించే సందర్భంలో దానికే గ్రాణం అని పేరు వదన్ వాక్ శృణ్వన్ శ్రోత్రం ఒకే ఆత్మ చైతన్యం కాబట్టి నిన్న ఈ చర్చ చేసినాము ఈ భేదము కల్పితము అక్కడ ఉన్నది ఆ చైతన్యమే ఆ చైతన్యమునందే ఒక స్పందన నిర్మాణం అవుతుంది ఆ స్పందనకి మనస్సు అని పేరు ఆ మనస్సు సత్యమని మనం భ్రమపడతాం ఆ మనస్సుతో మనం ఐడెంటిఫై అవుతాం ఆ మనస్సే డివిజన్ని సృష్టిస్తుంది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనే డివిజన్న నా మనస్సే సృష్టిస్తుంది ఇదంతా కల్పితము అని ఎవడైతే ఆ అవేర్ఫుల్గా ఉండి అవేర్నెస్లో నిలిచి ఉంటాడో వాడికి నేను భోక్తను ఈ భోగ్యమును భోగిస్తున్నాను అనే త్రిపుటి విలీనమైపోతుంది అప్పుడు అతను ఇలా చెప్పచ్చు భోగించేది ఎవడు అని భోక్త ఎవడు దేనితోటి భోగించడం దేనిని భోగించడం అని ఆ ప్రశ్నలు అవి రెటరికల్ క్వశ్చన్స్ అంటారు అంటే అవి ప్రశ్నకి సమాధానాన్ని అపేక్షించే ప్రశ్నలు కావు రెటరికల్ క్వశ్చన్ అంటే దేని ఎవ భోక్త ఎవడు అంటే భోక్త లేడు అని అర్థం భోగించేది దేన్ని అంటే భోగ్యము లేదు భోగం అంటే ఏమిటండి అంటే భోగం అనేది ఒక మానసిక కల్పన తప్ప వాస్తవంగా భోగం అనేది లేదు అది వాక్యం తత్కేన కం జిగ్రే అది జ్ఞాని యొక్క అవస్థ ఎత్రూ బ్రహ్మవిద్యయా అవిద్యానాశముపగమిత త్ర ఆత్మవ్యతిరేకే అన్యస్ అభావ ఎత్ర అంటే ఏ కాలముందైతే లేక ఏ అవస్థ విద్యావస్థ అంటారు ఏ అవస్థ ఉందైతే బ్రహ్మజ్ఞానము చేత అజ్ఞానము నశింపచేయబడినది బ్రహ్మ అదే నేను మీకు విస్తారంగా చెప్పా ఇవి ఊరికే చిలక పలుకుల్లా పలుకుని పెట్టుకోవడం కాదు బ్రహ్మజ్ఞానము చేత అజ్ఞానము నశింపచేయబడిట అంటే అది ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఈ నేను అని నామరూపాత్మకంగా స్వీకరించి నేను అనే ఏది గలదో అది భిన్నము ఈ జగత్ అనే అనుభవము భిన్నము ఇది అవిద్య ఏమండి జగత్తుని వీడే అనుభవిస్తాడు జగత్తు వీడి అనుభవంలో విషయం అవుతూ ఉంటుంది మీ అనుభవంలో విషయం కానీ జగత్ ఏమైనా ఉందండి మీ అనుభవంలో విషయం అవ్వాలి అది మీరు కంటితో చూసిందేనా అవ్వాలి చెవితో విన్నదైనా అవ్వాలి ఏమండి ఇప్పుడు దీన్ని స్వామీజీ ఇంట్రెస్టింగ్గా చెప్పేవారు ఆయన అనేవారు గగబుగన్ ఏమిటో తెలుసిన నీకన్వీనియ అంటే తెలీదు మీ జగత్తులో గగభుగన్ ఉందా లేదు అంటే అర్థం గగబుగన్ అంటే ఏమిటో చెప్పండి అబ్బాయి అలాంటిది లేదు ఎందుకు లేదు ఎందుకు లేదు ఎందుకు లేదు ఉండొచ్చు కదా అంటే మీరు ఉండొచ్చు కదా అంటే మేము ఎప్పుడూ చూడలేదు నేను పోను చూడపోతే వినొచ్చు కదా మేము ఎప్పుడూ వినలేదు పోన్లేవయో చూడలేదు వినలేదు అయినా కూడా ఉండొచ్చు కదా అలా ఎలా ఉంటుందండి మరి దట్ ఈస్ ది పాయింట్ అంటే మీ అనుభవంలో చూడనైనా చూడాలి విన్నైనా వినాలి చూస్తే ఒకటి వింటే మరొకటి మొత్తానికి ఏదో రూపంలో మీ అనుభవంలో ఉండాలి మీ అనుభవంలో విన్నది కాదు చూసింది కాదు అలాంటిది మీ అలాంటి జగత్తు ఒకటి ఉంది అంటే ఏముంటుందో అలాంటి జగత్తు వాట్ కైండ్ ఆఫ్ జగత్ ఇట్ ఈస్ అలాంటి జగత్ ఏమీ ఉండదు సో కాబట్టి జగత్ అని మీరు ఏదైతే అంటున్నారో దా అది కూడా మీ అనుభవంలోనే ఉంది మీరు అనుభవిస్తున్నారు దాన్ని ఏదో మంచుకో జడుకో అనుభవిస్తున్నారు నేను నేను అని అంటున్నారు దాన్ని కూడా మీరు అనుభవిస్తున్నారు మీ అనుభవానికి వస్తుంది ఏది జగత్ అనే రూపంగా అనుభవానికి వస్తుందో అది దానికి ఒక పేరు పెడదాం ఆ సత్ ఉంది కదా ఉన్నదే కదా ఉన్నది ఉన్నదని కదా అనుభవంలోకి వస్తుంది ఏది నేను రూపంగా అనుభవానికి వస్తుందో అది కూడా సతే నేను అంటే నేను ఉన్నాను అని అర్థం ఇది అంటే ఇది ఉంది అర్థం ఆ రెండు రూపాలుగా అనుభవానికి వస్తుంది కానీ వాస్తవంలో అది రెండు కాదు అది ఒకటియే ఇది బ్రహ్మ ఇవి రెండు వేరు వేరు అవిద్య ఈ బ్రహ్మవిద్య చేత ఆ విద్య నశింపచేయబడినప్పుడు అప్పుడేమవుతుందంటే అంతా ఒకే సత్ కింద తెలుస్తూ ఉంటుంది అంతా ఒకే సత్ ఆ సత్ నేనే ఆల్ ఎగ్జిస్టెన్సీస్ మై సెల్ఫ్ కొంత ఎగ్జిస్టెన్స్ మై సెల్ఫ్ కొంత ఎగ్జిస్టెన్స్ అదర్ అలా లేదు ఆల్ ఎగ్జిస్టెన్సీస్ మై సెల్ఫ్ దీన్ని సర్వాత్మభావము అంటారు తప్ప ఆత్మవ్యతిరేకణ అన్యస్య అభావ ఇది మనం నేను చాలా విస్తారంగా చెప్పాను అనేక సందర్భాలలో ఈ సర్వాత్మభావాన్ని గురించి చాలా విస్తారంగా చెప్పాను మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇంట్లో స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ స్టెప్ నేను అంటే ఏవో కొన్ని నామరూపాలు కాదు నేను అంటే ఉనికి అహమస్మి ఫస్ట్ స్టెప్ అహమ్మంటే అస్మి అహం అనగానే బ్రాహ్మణ హాని క్షత్రియ హాని యు ఆర్ ఇంకా డిఫరెంట్ డైరెక్షన్ మిమ్మల్ని నేనేమి తప్పని నేను అంటలేదు అలాగంటి వ్యవహారం కూడా ఉంది లోకల్లో ఈ బీ పార్ట్ ఆఫ్ ఇట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అపోజ్ టు దాట్ బట్ దట్ డన్ ఫిట్ ఇన్ టు వేద వేదా అంతా నవర్ణ నవర్ణాశ్రమాచార ధర్మ అన్నారు కాబట్టి అహం అనగానే అహం మీరు ఎలా తెలుసుకుంటున్నారు అనగానే అహం అనగానే అస్మి తనని ఆ సద్పంగా వీడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఎరా జగత్ అనేది సత్తి కంటే భిన్నంగా ఉందా సత్తునందే నామరూపంగా కనపడడం కాదు అది కాబట్టి నువ్వు దేనిని జగత్తు కూడా సత్తి కాదు అంటే అవునండి అది కూడా సత్ ఈ సత్తికి ఆ సత్తికి బ్యారియర్ ఏమైనా ఉందా అబ్బే ఇస్ నో బ్యారియర్ అంటే అర్థం ఏమిటి వాట్ ఐ ఆమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఆల్సో ఇస్ ద సేమ్ సేమ్ రియాలిటీ డివిజన్ అనేది ఉండదు దీని సర్వాత్మభావము అని అంటారు అటువంటి సర్వాత్మభావంగా అన్ని వీడు పొందుతాడు అంటే ఆత్మ కంటే భిన్నంగా మరి ఒకటి లేదు అంటే అర్థం ఏంటంటే ఈ ఆత్మ భిన్నంగా మరి లేదు అనేది అది ఎలా అనుభవానికి వస్తుందంటే మిమ్మల్ని గురించి మీరు తెలుసుకునే దాన్ని బట్టి ఉంటుంది హౌ యూ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్ హౌ యూ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్ అనే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మీరు వెయింగ్ మెషీన్ ఉంటుంది ఆ వెయింగ్ మెషిన్ మీద నిలబడి నేను చాలా బరువుగా ఉన్నాను నేను రోగిష్ఠివాణ్ణి అని మీరు ఎస్టిమేట్ చేసుకుంటున్న సందర్భంలో సర్వం ఆత్మ ఇవా భూత్ అనేది ఆ దరిదాపుల్లోకి అంటే నేను లావుగా ఉన్నాను నేను బరువుగా ఉన్నాను అని ఎస్టిమేట్ చేసుకున్నప్పుడు మీకు అలా తెలుసుకోవటంలో మీకు ప్రమాణమేమి కన్ను చెవి ఇంద్రియములు నేను లావుగా ఉన్నాను ఇప్పుడు స్కేల్ ఉంది చూసారా అది మీరు ఫ్యాక్ట్గా ఉన్నారని చెప్పదు అది కేవలం మీరు నూట వంద కేజీలు ఉన్నారని ఆ వంద కేజీలు ఉన్న దాన్ని ఫ్యాక్ట్గా ఉన్నాను అనేది మీరు ట్రాన్స్లేట్ చేసేది మనస్సు కాబట్టి ఐఆమ్ ఫ్యాట్ అని మిమ్మల్ని మీరు తెలుసుకున్నారంటే మనస్సు ద్వారా అలా తెలుసుకున్నారు నేను అందంగా లేను అంటే అది కూడా మనస్సు ద్వారానే తెలుసుకున్నా తర్వాత మనస్సులో కొన్ని ఇవి ఫిజికల్ థింగ్స్ మనస్సులో కొన్ని ఐడియాస్ ఉంటాయి ఏవో ఐడియా ఎవరో పెట్టుంటారు ఎవరో ఇంట్లో పెడతారు సమాజంలో వాళ్ళు పెడతారు పెట్టి ఏదో ఏదో ఐడియా పెడతారు నేను బ్రాహ్మణుడను నేను క్షత్రియుడను ఏదో ఐడియా పెడతారు ఎవరో ఒక ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే ఆ కులం వాళ్ళందరూ రోడ్లు మీకు వచ్చే చేస్తున్నారు ఇప్పుడు అరెస్ట్ చేసింది దేనికి చేశారు అది న్యాయమా అన్యాయమా అరెస్ట్ చేయడం తప్పు అయితే అరెస్ట్కి వ్యతిరేకంగా వాళ్ళందరూ ఉద్యమించడమే కాదు మీరు నేను కూడా ఉద్యమిస్తే కూడా తప్పు కాదు అరెస్ట్ చేయడం న్యాయమే అతను అజ్ఞ అతను పొరపాటు చేశాడు కాబట్టి అరెస్ట్ చేపట్టాడు దెన్ కులం యొక్క ప్రసక్తే ఉంది అక్కడ అక్కడ కులం ప్రసక్తే ఉండదు సో ఆ రకంగా సో ది పాయింట్ ఈజ్ మిమ్మల్ని మీరు లౌకికమైనటువంటి భావజాలం ఆధారంగా ఐడియాస్ ఆధారంగా మిమ్మల్ని మీరు ఎస్టిమేట్ చేసుకుంటూ కాలము మీకు ఆత్మస్వరూపం యొక్క యథార్థత అనుభవానికి రాదు కాబట్టి ఇక్కడ ది పాయింట్ ఈజ్ ఇంద్రియముల ద్వారా మనస్సు ద్వారా మీ గురించి మీరు అంచనా వేసుకుంటూ ఉన్నంత కాలము ఇంద్రియములు మనస్సు కలిసి మీకు ఎటువంటి రూపాన్ని తయారు చేసిస్తాయో అదే నేనని మీరు అనుకుంటూ ఉన్నంత కాలము మీకు సర్వాత్మభావము అనేది కల్లా దానికి భిన్నంగా ఇంద్రియములకు మనస్సుకు అతీతమైన సత్ ఇంద్రియములు మనస్సు అంటే నామరూపాలు సత్తు వాటిల్లో కూడా ఉంటుంది కానీ నామరూపాలు కవర్ చేసి పెడతాయి ఇంద్రియములకు మనస్సుకు అతీతమైన అని మీరు ఎప్పుడైతే అన్నారో అంటే ఇంద్రియములు మనస్సు చేసే బోధను మీరు ఎప్పుడైతే ప్రక్కన పెట్టారో మీరు శుద్ధమైన సత్తులో కలిసిపోతారు అప్పుడు మీకు సర్వము అదే సేమ్ సత్ అనే అనుభవం మీకు వస్తుంది అది అక్కడ ఉన్న పరిస్థితి సో ఎత్ర అస బ్రహ్మవిద సర్వం నామూపాది ఆత్మేవ ప్రవిలాపితం అది ఈ బ్రహ్మవేత్త ఉన్నాడే ఇతనికి సర్వము ఆత్మయందు విలీనము చేయబడినది సర్వము ఆత్మయందు విలీనము చేయబడినది ఇప్పుడు ఎలాగంటే ఎదరవాడు ఎవడో తిట్టాడు అనుకోండి తిరిగితే ఎవడిని తిట్టాడు ఆ తిట్టినవాడెవడు దేహాభిమానము గల ఒక ఈగో ఒక అహంకారం నేనెవరు వాడు నన్ను తిట్టాడు అన్నప్పుడు ఈ నన్ను అనే ఆ నేనెవరు మళ్ళీ దేహాభిమానము కలిగిన ఇంకో అహంకారం ఎప్పుడు కూడా ఈ తిట్టడం అనేది ఒక దేహాభిమానము కలిగిన అహంకారము మరో దేహాభిమానం కలిగిన అహంకారాన్ని తిడుతుంది సపోజ్ ఈ నన్ను వాడు తిట్టినవాడు దేహాభిమానం కలిగిన అహంకారము దట్ ఈస్ గివన్ లేకపోతే తిట్టడం వాడు అహంకారి అవ్వకపోతే ఎందుకు తిట్టాడు తిట్టబడిన వాడు దేహాభిమానము అహంకారి కాడు అనుకోండి సపోజ్ అప్పుడు అతను అలా రియాక్ట్ అవ్వడు నన్ను వీడి తిట్టాడు అనే రియాక్షన్ ఉండదు ఎందుకంటే నన్ను తిట్టాడు అని ముందు స్వీకరించి దానికి రియాక్ట్ అవ్వడానికి ఒక అహంకారం ఉండాలి అక్కడ అహంకారం లేకపోతే అక్కడ మీకు రియాక్షన్ ఉండదు బంతిని గోడకేసుకొడితే వెనక్కి వస్తుంది బంతిని గాల్లోకి వేసుకొడితే వెనక్కి రాదు ఆకాశాల్లోకి వేసుకొడితే వెనక్కి రాదు ముందుకే పోతుంది దాని వేగం ఎప్పుడు తగ్గిపోతే అక్కడ పడిపోతుంది ఆకాశం నుంచి వెనక్కి రాదు బంతి జ్ఞాని అలా ఉంటాడు తిట్టినప్పుడు అక్కడ వెనక్కి వచ్చేందుకు అక్కడ ఏమీ లేదు ట్రాన్స్పరెంట్ అంటారు జ్ఞాని ట్రాన్స్పరెంట్గా ఉంటాడు అంటే తిట్టిన తిట్లన్నీ ఆయనలోంచి అవతలికి వెళ్ళిపోతాయి ట్రాన్స్పరెంట్ రిఫ్లెక్ట్ అవ్వవు రియాక్షన్ ఏముండదు అలా వెనక్కి వెళ్ళిపోతాయి ఎందుకంటే అక్కడ మళ్ళీ రిఫ్లెక్ట్ చేసేటువంటి ఒక న్యూక్లియస్ లేదు ఇది లేదంటే రూఢర్ ఫర్డ్స్ ఎక్స్పెరిమెంట్ అని ఒక ఎక్స్పెరిమెంట్ ఉండే ఫిజిక్స్లో దాంట్లో గోల్డ్ ఫాయిల్ తీసుకుంటాడు గోల్డ్ ఫాయిల్ తీసుకుని ఆల్ఫా పార్టికల్స్ అంటే ప్రోటాన్స్ ప్రోటాన్స్ లేకపోతే హీలియం ప్లస్ టూ పార్టికల్స్ హీలియం ప్లస్ టూ పార్టికల్స్ అంటే పాజిటివ్ పార్టికల్స్ బుల్లి బుల్లి పాజిటివ్ పార్టికల్స్ అవి క్రి అవి జనరేట్ చేస్తాడు ఎన్నో ఒక దాన్ని హిట్ చేస్తే వస్తాయండి లేకపోతే హీలియం గ్యాస్ని ఏదో దేనితోటో ఇంపించి ఇచ్చేస్తే ఆ ఎలక్ట్రాన్స్ ఊడిపోయి ఆల్ఫా పార్టికల్స్ తయారవుతాయి పాజిటివ్ ఛార్జీలో ఉంటాయి వాటిని ఒక బీమ్ కింద తయారు చేసి ఈ గోల్డ్ ఫాయిల్ మీద పడ పడేస్తుంది పడేస్తే ఇటువైపు వంద పార్టికల్స్ వెళ్తే తొంభై పార్టికల్స్ ఇటు వచ్చేస్తాయి ఇటువైపు మళ్ళీ ఒక కౌంటర్ పెట్టుకుంటాడు ఇవి పార్టికల్స్ పాజిటివ్ పార్టికల్స్ కదండి మీరు అక్కడ ఎలక్ట్రిసిటీ ఒక పార్టికల్ వచ్చి పడిందంటే కొంత ఎలక్ట్రిసిటీ క్రియేట్ అవుతుంది అలాగా ఎంత ఎలక్ట్రిసిటీ పుట్టిందో దాన్ని బట్టి ఎన్ని పార్టికల్స్ వచ్చి పడ్డాయో తెలుస్తూ ఉంటుంది వందకి తొంభై తొమ్మిది పార్టికల్స్ ఇటు పంపిస్తే ఇటు వచ్చేస్తున్నాయి గోల్డ్ ఫాయిల్లోంచి అంటే అర్థమేమిటి అంతా ఖాళీ అనమాట చూడ్డానికి అది గోల్డ్ ఫాయిల్లా కనపడ్డా మెటల్ లోపల యాటమ్స్ అనే అనేవి ఏమీ పెద్ద స్పేసే ఉండదు అంత ఖాళీ కానీ ఇటువైపు కూడా ఒక కౌంటర్ పెడతాడు ఏదైనా పార్టికల్ రిఫ్లెక్ట్ అయితే పట్టుకోవడం కోసం ఒక కౌంటర్ అటు ప్లేస్ పెడతాడు సడన్గా వందకి తొంభై తొమ్మిది ఇటు వచ్చేసి ఒక పార్టికల్ రిఫ్లెక్ట్ అయ్యాటు వస్తుంది అంటే అర్థమేటి ఇట్ హ్యాజ్ ఎన్కౌంటర్డ్ అన్ ఆప్స్టకిల్ అప్పుడు మోడల్ ఏమిటి మోడల్ అంటే యాటంలో తొంభై తొమ్మిది శాతం ఖాళీగా ఉంటుంది ఒక శాతం న్యూక్లియస్ ఉంటుంది ఆ న్యూక్లియస్కి తగలగానే వెనక్కి వస్తాయి ఎందుకని ఈ న్యూక్లియస్ పాజిటివ్ ఈ ప్రోటాన్స్ పాజిటివ్ కాబట్టి వెనక్కి వస్తాయి అని మోడల్ తయారు చేస్తాయి బ్రహ్మజ్ఞాని పరిస్థితి కూడా అలాగే ఉంది తొంభై వంద తిట్లు దిగితే వంద అటు వెళ్ళిపోతాయి ఒకడు కూడా వెనక్కి వెనక్కి రాదు ఒకనే తుమ్ చోరు హో అన్నాడు అంటే వాడు వెంటనే తుమ్ చోరు హో తుమ్హరా బాబ్బి చోరు హాయ్ అని చెప్పి అంటే వెరక్ వచ్చేది వాడు చాలా బలగ్గా అవి అంటే రిఫ్లెక్ట్ అయ్యి తర్వాత అంటే ఈగో అంత బలగ్గా ఉందనమాట ఇక్కడ అలా కాదు అలా పోతుంది ట్రాన్స్పరెంట్ అది జ్ఞాని యొక్క లక్షణం అక్కడ కాబట్టి అప్పుడు ఆ జ్ఞానికి ఆ తిట్టివాడు ఆ అహంకారము అది నామరూపంలో చిట్టు నామరూపంలో ఆ నామరూపాలు వాటి ఉండే ప్రాణశక్తి చైతన్యము అది ఆత్మయే ఆత్మ కంటే భిన్నం కాదు ఇది నెవర్ది అదే అదనమాట కాబట్టి సో కనుక తిట్టివాడు కూడా ఆత్మస్వరూప ఇది మొన్న మా మిత్రులు ఎవరో వేమల పద్యం చెప్పారు అపకారం చేసిన వాడిని తిట్టకుండగా వాడికి మేలు చేసి పొమ్మంటే సరిపడుతుంది పొమ్మనుటే చాలు శత్రువు మనకు అపకారం చేసిన శత్రు శత్రువు మన చేతిలో చిక్కినప్పుడు వారికి హాని తలబెట్టకూడదు పైగా కొద్దో గొప్ప మేలు చేసి పంపించేయాలి పంపించేస్తే చాలు శ్రీకృష్ణుడు అర్జునుడికే సహాయం చేస్తానని దుర్యోధనుడికి కూడా సహాయం చేస్తాను మీరు గమనించారు కదా దుర్యోధనుడు కూడా సహాయం చేస్తాను ఎనీవే సో ఆ కాబట్టి సర్వము నామరూపంగా భాషిస్తున్నప్పటికీ ఆ నామరూపాల వెనకాలండే తత్వము సత్ అది ఆత్మయే కాబట్టి శత్రువు కూడా ఆత్మస్వరూపుడే అని ఈ విధంగా ఆ నామరూపాలని ఆత్మచైతన్యంలో ప్రభిలాపము చేయుట అంటారు దాన్ని మీకు నేను డెమోన్స్ట్రేట్ చేశాను తిట్టి వాడిని ఆత్మలో ఎలాగ ప్రవిలాపం చేయడం అంటూ వెళ్ళాలి అలాగే ఎప్పుడైతే మీరు ప్రవిలాపనం అంటే మెర్జి చేసేయటం ఎప్పుడైతే ప్రవిలాపనము చేసేస్తారో ఆత్మ ఇల్వ అంతా ఆత్మై కూర్చుంది అంతా ఆత్మయ ఏది ఆత్మ కంటే భిన్నంగా ఉండదు ఈ ఆత్మజ్ఞాని దేవాలయానికి వెళ్ళాడనుకోండి ఎదుర్కొన్నా ఉన్న దేవుడు కూడా ఆత్మరూపుడుగానే భాషిస్తాడు ఆత్మజ్ఞాని బ్రహ్మ జ్ఞానానికి సంబంధించిన పుష్పం చదువుతున్నాడనుకోండి అదంతా తన గురించి చెప్తున్నట్టుగానే అనిపిస్తుంది భగవాన్ రమణ మహర్షి ఏమన్నారంటే కేనోపనిషత్ ఇస్ మై బయాగ్రఫీ అన్నారు ఆటోబయాగ్రఫీ ఎందుకంటే కేనోపనిషత్తు దేని గురించి చెప్తోంది చక్షుషు శిక్షుః మనసో మనహ దాని గురించి చెప్తోంది అది నేనే కాబట్టి ఇప్పుడు కేనోపనిషత్తు ఎవరి యొక్క వర్ణన నా యొక్క వర్ణన అని ఆయన ఉన్నారు అంచేతనే ఆయన బయాగ్రఫీ రాసుకోలేదు ఆయన అంతటా ఆయన ఆటోబయాగ్రఫీ రాసుకోలేదు ఎందుకంటే కేనోపనిషత్తు ఉండగా ఇంకా వేరే బయోగ్రఫీ ఇంకా కేనోత్తు కేనో ఉంది ముండకా ఉంది మాండూక్యా ఉంది ఇన్ని బయాగ్రఫీలు నా పేరు మీద నా యొక్క బయాగ్రఫీలు ఇన్ని ఉండగా మళ్ళీ దేనికి బయాగ్రఫీ రాయడం నామరూపాలు బయాగ్రఫీ వేస్ట్ కదా దాంట్లో ఏమీ సారం లేదుగా అంచేతనే శంకరుడు వీళ్ళెవళ్ళు కూడా బయాగ్రఫీలు రాసుకోలేదు అసలు శంకరుడు వాళ్ళ యొక్క బయాగ్రఫీలు వ్రాయడము అనే సిస్టమ్ మొదలైందో అప్పుడే సమాజంలో ఘర్షణ వచ్చేసింది మీకు రెండు బయాగ్రఫీలు ఉన్నాయి శంకరులవి శంకరుల యొక్క శంకర విజయము అనే పేరుతోటి శంకర విజయము అని మీరు ఎప్పుడైతే పేరు పెట్టారో శంకరా గ్రూప్ వాళ్ళు వేల చేత ఓడింపబడిన ఇతర గ్రూపు అది రెండు గ్రూపులు వచ్చేసాయి అక్కడికి శంకరా గ్రూప్ అండ్ ఆపోజిట్ గ్రూప్ శంకర విజయము ఈ శంకర విజయంలో ఈ శంకరులు ఆపోజిట్ గ్రూప్ వాళ్ళందరినీ ఓడిస్తారు వాళ్ళు ఏం చేశారో తెలుసిన వాళ్ళ విజయాలు వాళ్ళు రాసేసుకున్నారు మధ్వ విజయము అనే ఒక మధ్వ సంప్రదాయంలో చిన్నపిల్లవాడికి ఉపనయనం చేసేసి మధ్వ విజయం పాఠం చెప్తూ ఉంటారు మధ్వ ప్రార్థనతో ప్రారంభమవుతుంది ఆ మధ్వాచార్యునకు నమస్కారము ఎవరైతే శంకరుడు మొదలైనటువంటి మాయావాదుల యొక్క తోలు ఒల్చేశాడో ఈ దుష్ట రాక్షసులందరినీ మాయావాదాన్ని అద్వైతాన్ని చెప్పే దుష్ట రాక్షసులందరినీ కూడా ఒక వాళ్ళని తరిమి కొట్టినాడో అటువంటి మధ్వాచార్యులకు నా నమస్కారము అని ప్రారంభమవుతుంది ఇంకా ప్రారంభమై అలా సాగిపోతూ ఉంటుంది శంకర విజయం అంత ఘోరంగా కాకపోయితే అదే ధోరణిలో ఇదే నడుస్తుంది మీరు ఎప్పుడైతే శంకర అని ఒకటి మొదలుపెట్టారో మధ్వ విజయమో అని ఇంకొకటి రాశారు ఏమంటాయి శంకర రెండు ఉన్నాయి శంకర విజయాలు రెండెందుకు ఒకదాంతో అందరూ కాలక్షేప చేయొచ్చు కదా మఠం వాళ్ళు అన్ని మఠాలున్నాయి ఒకదాంతో కాలక్షేపం చేయొచ్చు కదా ఒకదాంతో కుదరదు ఎందుకంటే ఒక శంకర విజయంలో నాలుగే శంకర మఠాలు అని రాస్తుంది చత్వర కాదు చత్వ ఏవా అని రాస్తుంది ఏవా అది మేమే లో ఒప్పుకుంటాం ఆ నాలుగులో మా పేరు లేనప్పుడు ఆ శంకర విజయం మాకుద్దు పైగా ఇంకో శంకర విజయం లభిస్తుంది ఇది ఇది ఆ దాంట్లో ఏముంది ఈ నాలుగు చాలా ఉన్నట్టుగా ఐదోది పెట్టాడు అని ఉంది దాంట్లో ఆది మాది అని ఇంకొళ్ళు అప్పుడు ఈ నాలుగు వాళ్ళు ఏమంటారు ఈ నాలుగు చాలన్నట్టు ఐదు రోజులు పెట్టాడు అని ఈ రకంగా శంకరాచార్యుడిని వీళ్ళు హైజాక్ చేసేసారు దాని తస్తుది పెట్టింది విభూతి అయినా శంకరాచార్యుల్ని హైజాక్ చేసేసారు కొత్త తప్పుడు శంకర విజయాన్ని ఒక సృష్టించేలా చేశారు అని వాళ్ళు అంటారు అంటారు కాదు అన్నారు ఈ రెండు శంకర విజయాల దెబ్బలాట ఇంతవరకు కొలిక్కి రాలేదు వాట్ ఆర్ యూ డూయింగ్ వాట్ ఆర్ డూయింగ్ It is a sad saga of conflict and ignorance that has ruled these mathas and the religion for the last thousand years. That is what it is. Nothing to do with Shankara. Shankara is not a very important thing. Shankara is not a very bad thing. So, if there is a very bad thing in Sharmatma, there is a very bad thing in Sharmatma. నామరూపాత్మకమైన జగత్తు మిథ్యాని వాడికి బయాగ్రఫీ ఉంటుంది జగత్తు స్వప్నము అంటే బయాగ్రఫీ ఉంటుంది సో అదంతా కూడా ఆత్మన్యేవ ప్రభిలాపితం ఆత్మైవ సంవృత్తం అంతా ఆత్మే అయి ఇంకా ఆత్మకట్ట భిన్నంగా వేరే ఏది లేదు బయాగ్రఫీ ఎప్పుడు రాయడం ఆత్మకట్ట భిన్నంగా ఏదైనా ఉంటే ఈయన వాళ్ళని జయించాడు ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళేమో ఈయన్ని పొగిడారు ఈయన వాళ్ళ చేత సత్కారాలు అందుకున్నాడు అక్కడ సింహాసనం ఎక్కాడు ఇక్కడ మరొకటి ఎక్కాడు ఇదంతా వయోద్రశ ఆత్మకంటే భిన్నంగా ఉంటే అంతా ఆత్మే అయితే అంచేత జ్ఞాని దేవాలయానికి వెళ్తే దండం దేనికి పెడతాడు ఎవరికి పెడతాడు తనకి తనే దండం పెట్టుకోవాలి కాబట్టి దండం పెట్టకుండా ఉండిపోయినా మీరేమి ఆశ్చర్యపడకండి ఒకవేళ దండం పెట్టాడు అనుకోండి మళ్ళీ అందరికీతో పాటుగా మనం కూడా దండం పెడితే వాళ్ళకు కొంత ఉత్సాహం వస్తుందని దండం పెడతారు అంతకుముందు వేరేమి లేదు ఆత్మైవ సంవత్ సర్వాత్మభావము దీని గురించి ఎంత చెప్పినా ఇంకా అలా చెప్తూనే ఉండా ఉంకా అలా వస్తూనే ఉంటుంది ఎత్రైవం ఆత్మైవా భూత్ ఈ విధంగా సర్వము ఆత్మే అయిపోతే తత్కేన కంజిఘేత్ అంటే సర్వద్వైతము విలా విలాపితమైపోయింది అని ఇక్కడ ఇదే మీ కూర్పే గుర్తు చేస్తున్నాను అంతకంటే గుర్తు చేయడం తప్ప నేను సా దాన్ని ఈశావాస్యంలో ఏమని చెప్పారంటే ఎస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మైవా భూద్జానత నువ్వు తెలుసుకోరా నాన్న నువ్వు తెలుసుకోకపోతే సర్వాణి భూతాన్ని నీకంటే భిన్నంగా ఉంటాయి నువ్వు తెలుసుకున్నట్లయితే సర్వాణి భూతాన్ని ఆత్మలోనే కలిసిపోతాయి అప్పుడు ఏమవుతుంది అక్కడ కూడా ఆక్షేపమే రెటరికల్ క్వశ్చనే ఏమని కో మోహోక మోహం ఏముంది శోకమేముంది భయమేముంది అని అక్కడ అన్నారు అక్కడ సంసారాన్ని శోకమోహరూపంగా భావన చేసి అది లేదు అని అక్కడ చెప్పారు ఇక్కడ సంసారాన్ని నేను నాకంటే భిన్నమైనది నేను అనాత్మతో చేసే వ్యవహారము ఆరకంగా భావన చేసి సంసారాన్ని ఆరకంగా ప్రతిపాదించి దాన్ని తిరస్కరిస్తున్నారు ఇక్కడ ఏదేమైనా సో జ్ఞాని జ్ఞాని పట్టించుకోకుండా ఉంటాడని మీరు అనుకోకూడదు నిర్లిప్తంగా ఉన్నాడు పట్టించుకోకుండా ఉన్నాడు అని రెండు ఉంటాయి ఇండిఫరెంట్ అన్అన్ అటాచ్డ్ టూ ఆర్ డిఫరెంట్ థింగ్స్ జ్ఞాని పట్టించుకోవడం అంటే ఏమిటో తెలుసిన పట్టించుకోకుండా ఉండడం అంటే వాళ్ళ వాళ్ళ సాగు వాళ్ళని సాగునీ నాకెందుకు అని అనుకోవడం జ్ఞానం అలా అనుకోడు ఆయన చాలా దయామయుడుగా ఉంటాడు అందరి ప్రీతిని కలిగి ఉంటాడు కానీ దేనిలోకి గ్రాస్ప్ చేయడం దేన్ని పట్టుకోడు అన్నీ అలాగా గాలికి వెళ్ళిపోతూ ఉంటాయి దేనికి స్పందన ఉండదు ఎందుకంటే ఏది కూడా లోపల వెళ్ళి తగిలి వెనక్కి రాదు ట్రాన్స్పరెంట్గా పోతూ ఉంటుంది ఇలాగా ఓ తిట్టి తిట్టారనుకోండి ఇలా వచ్చి అలా పోతుంది అంతేకాదు ఇలా వచ్చి మళ్ళీ రివర్స్ అవ్వదు కాబట్టి జ్ఞాని ఇండిఫరెంట్ కాదు అన్సలీడ్ అన్అటాచ్డ్ అన్ఇన్ఫన్ టెయింటెడ్ అన్కంటామినేటెడ్ అలా ఉండిపోతాడు ఇండిఫరెంట్ కాదు ఇంపార్షల్గా ఉండిపోతాడు ఏ పక్షాన్ని ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు తిప్పుకుంటున్నారు వాళ్ళ వాళ్ళని వాళ్ళు ఏడుపాడినా మనకి ఎందుకు వాళ్ళు ఏమైపోతాయి మనకి ఎందుకు అని కాదు ఇట్స్ నాట్ హీ హ్యాస్ కంటెంప్ట్ ఫర్ బోత్ అని మీరు అనుకోద్దు ఇట్స్ నాట్ దట్ హీ ఈజ్ ఇంపార్షల్ హీ డజంట్ టేక్ సైడ్స్ విత్ ఎనీ వన్ ఆఫ్ దమ్ సంథింగ్ లైక్ దాట్ ఇంపార్షల్గా ఉండిపోతాడు దాంట్లో ప్రిఫరెన్సే ఉండదు వీడికంటే వీడు ప్రిఫరబుల్ అనే ప్రిఫరెన్స్ ఉండదు వీడికంటే నేను ప్రిఫరబుల్ అనే ఆ ప్రిఫరెన్స్ కూడా ఉండదు అజ్ఞానికి అలాంటి ప్రిఫరెన్స్లే ఉంటాయి అజ్ఞానికి నలుగురు ఉంటే ఇద్దరిని తన వైపు ప్రిఫర్ చేసుకుంటాడు ఇద్దరిని దూరం పెడతాడు వీడు ఇంకొహడు ఉంటే తను ప్రిఫరెన్స్ ఉంటుంది ఇంకొకటి ఎలా పోయినా ఉంటుంది కానీ సో జ్ఞాని యొక్క లక్షణము చాలా చిత్రంగా ఉంటుంది ఒక జ్ఞాని ముందు ఓ బుట్టెడు మట్టి ఓ బుట్టెడు రత్నాలు పెడితే హీ డజంట్ కేర్ ఫర్ ఎయిదర్స్ దామ్ మట్టిని అవతల పారేయడు రత్నాలను నెత్తినెత్తుకోడు రెండు ఈక్వల్గా చూస్తాడు రెండింటి ఎందు ఇంపార్షల్గా ఉంటాడు అదే మీరు లౌకికుడు ఎలా ఉంటాడు మట్టి పెట్టారనుకోండి ఎవడరాయి మట్టి ఇక్కడ పెట్టాడు ఎవడువాడు అంటాడు అదే రత్నాలు పెట్టారండి అజీజు అలా బయట పెట్టారంటే లోపల పెట్టుకుంటాడు సో అలా జ్ఞాని చాలా ఇండిఫరెంట్గా ఉంటాడు ఆ ఇండిఫరెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే మైండ్ గ్రాస్ప్ చేయటం అనేది ఏమీ ఉండదు సర్వమో ఆత్మరూపంగా ఉండడంతో శోకమోహాలు ఉండవు లోభం భయం ఉండవు కాబట్టి మైండ్ కెనాట్ గ్రాస్ప్ ఎనీథింగ్ ఆ స్థితిని ఆ విధంగా ఈశావాస్యంలో వర్ణించారు ఆ తర్వాత మనిషి భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటాడు జ్ఞాని యొక్క లక్షణం మీకు ఇంకే సూచిస్తున్నాను భవిష్యత్తు గురించి ఎందుకు భయపడతాడో తెలిసిన తను పొందిన భోగాన్ని మళ్ళీ కావాలని వీడికి కోరికుంటున్నా ఆ డిజైర్ ఉంటుంది అది సిద్ధించదేమో అని భయం ఉంటుంది ఎప్పుడైతే మీకు డిజైర్ ఉంటుందో అది సిద్ధించదేమో అని భయం ఉంటుంది ఏమండి తర్వాత గణచిన అనుభవాలలో ఉండే దుఃఖం ఒకటి ఉంటుంది అది మళ్ళీ వస్తుందేమో అని భయం ఉంటుంది సో ఈ విధంగా గణచిన భోగానుభవాన్ని బట్టి భవిష్యత్తులో భోగాన్ని గురించి కన్సర్న్ ఉంటుంది ఒక బెంగ ఉంటుంది భవిష్యత్తులో దుఃఖానుభవాన్ని బట్టి భవిష్యత్ గతంలో దుఃఖానుభవాన్ని బట్టి భవిష్యత్తులో మళ్ళీ దుఃఖం వస్తుందేమో అని బెంగ ఉంటుంది ఈ విధంగా భవిష్యత్తులో బెంగ ఈ విధంగా నిర్మాణం అవుతుంది దాన్నే మరి కాలం యొక్క బంధము అంటారు వీడు ఎంతసేపు గతానుభవములు మెమొరీ బేసిస్గా బతుకుతూ ఉంటాడు మెమరీ బేసిస్గా ఎప్పుడైతే బతుకుతూ ఉంటాడో వాడి భవిష్యత్తు ఎప్పటికీ సందేహమే ఎప్పటికీ కన్స వర్రీసంగానే ఉంటుంది భవిష్యత్తు మెమరీ బేసిస్గా బతుకుతూ ఉంటే భవిష్యత్తు ఎప్పుడూ వర్రీసంగానే ఉంటుంది స్వామి అఘండ మహారాజా ఎవన్నారంటే ఈ మెమొరీ బేసిస్గా బతికేవాడికి భవిష్యత్తులో అలా డివైడ్ అయిపోయే కనపడుతుందన్నారు ఎలాగంటే ఇప్పుడు మీ మీరు భవి మీ మెమొరీలో ఓ నక్షత్రం ఉంది ఈ నక్షత్రానికి చంద్రుడు చంద్రుడు నక్ష నక్షత్రానికి చంద్రుడు ఫ్రెండా ఫోయా అలా ఉంటాయి డివిజన్స్ ఫలానా నక్షత్రానికి చంద్రుడు శత్రువు ఇంకో నక్షత్రానికి చంద్రుడు మిత్రుడు నక్షత్రానికి చంద్రుడు అలా ఉంటుంది సపోజ్ మీకు ఇప్పుడు మీకు రోహిణీ నక్షత్రం ఉంది అనుకోండి సపోజ్ దానికి ఏదో ఒక ఒకటి శత్రుడు ఒకటి మిత్రుడు అలా ఉంటుంది అలాగే ప్రత్యేకంగా నాకు వివరం తెలీదు ప్లీజ్ ఎక్స్క్యూజ్యా సో ఒక ఆ వీడు నక్షత్రం నా నక్షత్రం నా నక్షత్రం అలా ఎప్పుడైతే పెట్టుకుంటాడో వాడికి చంద్రుడు మిత్రుడు అనుకోండి చంద్రుడు మిత్రుడు నాకు చంద్రుడు అనుకూలం చంద్రుడు అనుకూలం అంటే అర్థం ఏంటో తెలుసుకోండి వచ్చే మాసంలో పదిహేను రోజులు మాత్రమే మీకు అనుకూలం పదిహేను రోజులు ప్రతికూలం అయిపోతుంది ఎందుకని చంద్రుడు డౌన్ అయిపోతాడండి పదిహేను చంద్రుడు డౌన్ అయితే మీరు డౌన్ చంద్రుడు అప్పు ఉంటే మీరు అప్పు